ఎంత మహిమో నీది ఎవ్వరి కలవిగాదు చింతించితే దాసులకు చేపట్టుకుమౌ కూరకే నిన్నెవ్వరికి యుక్తుల సాధింపరాదు సార్యకు తర్కవాదాల సాధింపరాదు అరసి వెదకి ఉపాయముల సాధింపరాదు సారములేని టపు సామ్యాన మెరసి తెలయరాదు ధిరించి నేర్పుల తెలియరాదు వెక్కసాన భూముల వెదకి తెలియరాదు ముక్కి నీకు శరణంటే ముందర నిలుతువు చెలరేగి తపములు చేసినా నిరుగరాదు నిన్ని చదివినా నెరగరాదు నెలవై శ్రీవెంకటేశాసానుదాసుల కొలిచితే చాలు కక్కున కృపసేతువు